సుష్క వేదాంతం అని పేరు పెట్టారు మలయాళ స్వామివారు పుస్తకం ఒకటి రాశారు సుష్క వేదాంత తమోభాస్కర ఉద్రోహం ఆయన ఆ పుస్తకం రాయడానికి ఆయనకి ఇన్స్పిరేషన్ ఏమిటంటే కొంతమంది వేదాంత ఉపన్యాసాలు ఇస్తుంటే ఆయన చూసి ఆ నువ్వే బ్రహ్మవి నేనే బ్రహ్మని అని ఈ రకంగా మాట్లాడుతూ ఇంకా భక్తి అక్కర్లేదు ఏమక్కర్లేదు ధర్మం అక్కర్లేదు అని ఈ రకంగా వేదాంతాన్ని స్వార్థానికి వాడుకునే మనుషులను కొంతమందిని చూశారు ఆయన అది రాస్తారు ఆయన వేదాంతాన్ని ఒక ప్రొఫెషన్ కింద కనవర్తి చేసేయటం సూపర్ఫి ప్రొఫెషన్ కింద కనవర్తి చేసేయడం అంటే అది సూపర్ఫిషియల్గానే ఉంటుంది ఆ ఫీలింగ్ లేకపోతే సూపర్ఫిషియల్ కాబట్టి ఇంకెలా ఉంటుంది సో దాంతో ఏవో ఉపన్యాసాలు అన్నాం ఉపన్యాసం చెప్పి డబ్బు సంపాదించడం తర్వాత డబ్బుకి ప్రాధాన్యం ఎక్కువ ఉపన్యాసం చెప్పి మాటకి దాని మీద ఏ ప్రీతి ఉండదు అంతా బ్రహ్మేండం సర్వం కల్విధం బ్రహ్మాండం అని స్టేజ్ దిగిన వెంటనే వాడు తక్కువ వాడు వీడు ఎక్కువ వాడు అన్నట్టుగా బిహేవ్ చేయటం ఇవన్నీ చూశారాయన చూసి ఇది ఈ వేదాంతం కాదు ఇది ఇది శుష్క డైలాగ్ ఒకటి ఒక నేమ్ ఒకటి పెట్టారు దాన్ని వేదాంతం కందిపూడి ఇది కలుపుకుని భోజనం చేసేవాడు వేసుకోవాలి అయితే అది డ్రైగా ఉంటే కంఠానికి అడ్డుపడుతుంది అది శుష్కంగా ఉండకూడదు కొంచెం వెట్టుగా ఉండాలి అయితే కంఠం అన్నం కూడా చాలా శుష్కంగా ఉంటే అది యూ కె నాట్ ఎంజాయ్ అంటే రసం ఉండాలి అలాగే వేదాంతము డ్రైగా అయిపోకూడదు రసం ఉండాలి రసము అంటే భక్తి అని సో సర్వం కల్విదం బ్రహ్మ ఆ అండర్స్టాండ్ సర్వం కల్విదం బ్రహ్మ ఎలాగా దాని మీద బోల్ అంటే లాజిక్ నేను ఇప్పుడు మళ్ళీ ఎలాగో మొదలుపెట్టానంటే ఈ పాఠంతో సర్వం కల్విదం బ్రహ్మే ఉంటుంది నేను చాలాసార్లు చెప్పాను కదా సో సకల జగత్తు కూడా నామరూపాలే కానీ వాస్తవంగా వస్తువు బ్రహ్మయే ఇది ఇంటెలిజువల్ ఇంటలెక్చువల్ ఎప్పుడైతే సర్వము బ్రహ్మయే సర్వము ఆత్మ అయితే మన ముందు ఎవరు వస్తే వాళ్ళని నిష్కపటమైన హృదయంతో ప్రేమించటం చేతనవ్వాలి అది భావము ప్రేమించటం చేత మీరు యూ విల్ బి ఆల్ ది టైం క్యాల్కులేటింగ్గా ఉంటూ ఉన్నాం వీడి వల్ల మనకు లాభం ఏంటి అని క్యాల్కులేటివ్గా కొంచాలా క్యా ష్రూడ్ అంటారు చాలా ష్రూడ్గా క్యాల్కులేటివ్గా ఉండటం సో సర్వం కలివడం బ్రహ్మ అంతా బ్రహ్మేనండి జగమంతా బ్రహ్మే జగత్మి బ్రహ్మే అంటూ ఉంటున్నాం కానీ చాలా ష్రూడ్గా ఉండడం వీడు వచ్చాడు కదా వీడి వల్ల మనకి ఎంత లాభం వీడు మనకి ఏదైనా ఉపయోగం ఉందా వీడి వల్ల లేదా వీడి వల్ల ఉపయోగం లేదు దెన్ వాడికేసరు చూడకపోవడం ఇంకొకడు ఎవడో వచ్చాడను కొన్ని వెళ్ళి వాడి వెంటబడిపోతూ ఉండడం ఎవడైనా రాజకీయ నాయకుడు ఎవడో వచ్చాడను కొన్ని వాడు వెంట పడిపోతూ ఉండడం వీడు వల్ల ఏ ఉపయోగపడుతుంది ఇంకే మరి సర్వం కలగడం బ్రహ్మ అనే మాట ఎక్కడున్నది దానికి కాబట్టి ఆ జ్ఞానము ఆత్మజ్ఞానము ప్రేమ రూపంగా ప్రకటన ఇవ్వాలి ప్రేమ లేని హృదయము ఎందుకు పలికి రాదు హృదయం శుష్కం ఎండిపోయి ఉంటుంది ఆ హృదయం అలా ఉండకూడదు హృదయము ఆర్ద్రంగా ఉండాలి ఆర్ద్రంగా అయితే తరిగా ఉండాలి ఆర్ద్రాం జ్వలంతీం తృప్తాం తప్పది అదే అర్థం అక్కడ దీంట్లో పదాలకు అర్థం ఇప్పుడు నేను చెప్తున్న అర్థమే తృప్తాం తప్పదంతీం ఆర్ద్రాం అట్ ది సేమ్ టైం షైనింగ్ బ్రిలియంట్లీ సో ఆర్ద్రంగా ఉండాలి హృదయం అంటే ఎదరివాడు కష్టం చూస్తే హృదయం కరిగిపోవాలి పరుషము అనేది కర్కశత్వము పరుషత్వము అన్నది అసలు దరిదాపు రాకుండా హృదయాన్ని అలా నిర్మాణం చేయాలి అలా గ్రాగ్జివల్గా నిర్మాణం చేయాలి ఒక రోజులో రాదు ఆ మనస్సుని అలా రసమయం చేసి కూర్చుంటే ప్రేమమయము రసమయము అయిపోవాలి మనస్సు ఇలా అదిగో అదే సాగరీయన ఉంటారు ఆయమ్యత భావగతేన చేతస అప్పుడు ఇంకా ఆ మనస్సుతోటి లక్ష్యాన్ని కొట్టు లక్ష్యం తద్వి సౌమ్య విద్ధి సో ఇంకా లక్ష్యమేమిటి అటువంటి మనస్సుతోటి మీరు లక్ష్యాన్ని అటాక్ చేయాల్సి ఉంటుంది అటాక్ చేయడం అంటే లక్ష్యాన్ని టార్గెట్ చేయాల్సి ఉంటుంది లక్ష్యాన్ని కొట్టాల్సి ఉంటుంది అంటే ఆ మనస్సును లక్ష్యం వైపు ప్రసరింపజేయాలి అని అర్థం లక్ష్యం ఏమిటంటే ఏమిటి లక్ష్యం తదేవా అక్షరం సౌమ్య విద్ధి అక్షర పరబ్రహ్మయే లక్ష్యం ఏ అక్షర పరబ్రహ్మ అయితే ఆత్మరూపంగా హృదయంలో ఉన్నదో అదే లక్ష్యము భాష్యం చూద్దాం కథం వేద్ధవ్యమిచ్యతే ఎలా వేద్ధవ్యం అన్నారే అంటే టార్గెట్ ప్రాక్టీస్ చేయవలను అని చెప్పారు ఇంతకు ముందు శ్లోకంలో తద్వేద్ధవ్యం మనసా తారయత్యం అంటే మనస్సమాధాన సమాధానం కర్తవ్యం ఇర్థ మనస్సమాధానము నేను మనం చేసింది అది చేయాలి ఎల్లాగా ఇప్పుడు వేదాంతము అంటే కొంతమంది ఏమనుకుంటారంటే బ్రహ్మ గురించి చెప్తుంది వేదాంతం అనుకుంటారు బ్రహ్మ గురించి చెప్తుంది సరే కానీ బ్రహ్మ గురించి దేనికోసం చెప్తుంది అంటే బుద్ధి నిర్మాణం కోసం వేదాంతం యొక్క ప్రయోజనం బుద్ధి నిర్మాణమే బుద్ధియోగం అని పేరు శ్రీకృష్ణుడు కూడా గీతలో ఆ అంటాడు దదామి బుద్ధియోగం తం ఏనా మా ఉపయాంతికే ఆ బుద్ధిని మీరు నిర్మాణం చేసినట్లయితే బుద్ధిని కర్ఫీది చేయాల్సి ఉంటుంది అంతఃకరణాన్ని చేసినట్లయితే ఈశ్వరుణ్ణి పొందటానికి మీరు ఏమీ చేయక్కర్లేదు ఎందుకంటే ఈశ్వరుడు బుద్ధికి అధిష్టానంగా ఉంటాడు బుద్ధి మూలంలోనే ఈశ్వరుడే ఉన్నాడు సో బుద్ధి నిర్మాణానికి చాలా ఇంపార్టెన్స్ కనుక సో ం తాడయత్యం ఎలాగా ఈ మనస్సమాధానాన్ని సంపాదించేటువంటి పద్ధతి ఏమి ఇచ్చే అది అవతారిక భాష్యం ధను విశ్వాసనం గృహీవా ఆదాయ ఔపనిషదం ఉపనిషత్సవం ప్రసిద్ధం మహాస్త్రం మహచ్యతడస్త్రంచ మహాస్త్రం ధను అక్కడ వరకు ధనుహ అనే ప్రధానికి అర్థం ఆ ధనస్సు ఏదో చెప్పట్లేదు ఇంతకీ పర్వారు శ్లోకంలో చెప్తారండి ప్రణవో ధనుహస్తోంది ముందు ముందు మెటఫర్ని బిల్డప్ చేసుకొస్తున్నారు ధనస్సు కావాలి ధనస్సు అంటే దానికి ఈశ్వాసనం అని పేరు అంటే ఇష్యూ అంటే బాణము బాణమును కూర్చోబెట్టేది ధనస్సు బాణాన్ని కూర్చోబెట్టి మొత్తం మెటఫర్లో ధనస్సు బాణము సాగదీయడం లక్ష్యాన్ని కొట్టడం ఫలము ఇన్నీ ఉంటాయి మొత్తం టోటల్ మెటఫర్ కంప్లీట్ మెటఫర్ సవయవ రూపకము అని సో ఈ ధనస్సుని ధనస్సు ఏమిటి ధనస్సు ఏమిటి అంటే ఉంటుంది బాణాన్ని కూర్చోబెట్టేటువంటిది ఇషు ఆసనం గృహీత్వ ఆదాయ తీసుకోవాలి ఏమిటి ధనుస్సు అంటే ఉపనిషదం ఔపనిషదం అన్నది ఉపనిషద్ పదం ఉపనిషద్ కదా ఉపనిషత్తుల ఉండేది అనే తద్విత ప్రయోగం అంటారు అనే అర్థంలో ఆ అనే ప్రచయం వస్తుంది ఉపనిషద్ ఆ ఆ పరిచయం వచ్చినప్పుడు ఆది అచ్చుకి వృద్ధి వస్తుంది ఆది వృద్ధి అంటారు మొట్టమొదటి అచ్చు ఏమిటో మీరు గుర్తుపట్టాలి ఏమిటది ఊ దాన్ని వృద్ధి చేయండి దాన్ని బాగా పెంచండి ఊ ఇంక అంతకంట పెంచలేరు దాన్ని ఊ అనేది ఆ నోటిని ట్యూబులో చేసి ఉచ్చరిస్తే ఆ వస్తుంది కదా ఆ ట్యూబ్ని అలాగే ఎట్టబెట్టి సాగరీయాలి ఆ అది వృద్ధి అంటే ఆది అచ్చుకి వృద్ధి చేస్తారు ఆనే ప్రత్యయం జరిగింది కదా ఔపనిషద నపంసకరంగా శబ్దం కనుక ఔపనిషదం సో ఉపనిషత్స భవం ఈ ధనస్సు ఉపనిషత్తులలో ఉంటుంది ధనస్సు ఎక్కడుంటుంది షాప్లో ఉంటుంది ధనస్సులు అమ్మి షాపులో ధనస్సు ఉంటుంది సో ఏమిటా షాపు అంటే ఉపనిషత్తులే ధనస్సు అమ్మేటువంటి షాపు ఔపనిషదం తర్వాత ప్రసిద్ధం ఉపనిషత్తుల్లో ప్రసిద్ధంగానే ఉంటుంది అంత అబ్స్క్యూర్ ఐటం ఏం కాదు దొరకదు వెతికినా కూడా దొరకలేదు అలాంటి ఐటం ఏం కాదు అది చాలా ప్రసిద్ధంగా దొరుకుతుంది మీకు ఉపనిషత్తు దగ్గరికి వెళ్ళేప్పటికీ అక్కడే ఉంటుంది అది ఔపనిషదం మహాస్త్రం అది మహాస్త్రం గొప్ప అస్త్రం అది అస్త్రంచ చాలా గొప్ప అస్త్రం అంటే అస్త్రము అంటే విసిరేది లాంచర్ వెరీ గుడ్ లాంచర్ ఇట్ లాంచర్స్ సో ఇప్పుడు రాకెట్ ఉందనుకోండి అస్సలం అంటే రాకెట్ రాకెట్ ఏం చేస్తుంది అది ఒక మాడ్యూల్ని తీసుకుని అంతరిక్షంలోకి అలా విసిరేస్తుందంటే ఎంత బలంగా విసురుతుందంటే ఈ రాకెట్లో ఉన్న ఫ్యూజుల్ అంతా కాలిపోయి ఆ రాకెట్ డిసోసియేట్ అయిపోయేప్పటికీ ఈ మాడ్యూలు అది భూమి ఆకర్షణ శక్తి యొక్క పరిధిని దాటేసి పైకి అంతరిక్షంలో గెలిపాయి అక్కడే ఉంటుంది అక్కడ సంచారం చేస్తూ అక్కడే ఉంటుంది ఇంకా తర్వాత దానికి ఏం చేయక్కర్లేదు దాన్ని తిప్పక్కర్లేదు అంశం దాని అంతా అది ఎదురుగుతూ ఉంటుంది కొంచెం డైరెక్షన్స్ అవి ఇవ్వాల్సి ఉంటుంది రేడియో సిగ్నల్స్ అవి అవసరం అవుతాయి కదా దానికోసం సోలార్ ప్యానెల్స్ పెడతారు సో సన్ లైట్ పడుతూ ఉంటుంది అది ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ అవుతుంది ఆ ఎలక్ట్రిసిటీ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ వర్క్ చేస్తూ ఉంటాయి దాన్ని తిప్పడానికి ఇంక మీరేం చేయక్కర్లేదు అదే తిరుగుతూ ఉంటుంది ఎందుకంటే అక్కడ ఫ్రెక్షన్ అవే ఉండదు సో ఆ విధంగా అస్త్రం అంటే రాకెట్ అనమాట సో ఈ రాకెట్ మీద కూర్చోబెడతారు ఈ మాడ్యూల్ని ఆ శాటలైట్ అనేది గంటల్లో దాన్ని రాకెట్కి ఫిక్స్ చేస్తారు అలా రాకెట్ రాకెట్ ఏం చేస్తుంది ఇట్ లాంచెస్ దిస్ థింగ్ శాటలైట్ ఇంటూ డీప్ స్పేస్ హయ్యర్ స్పేస్లోకి లాంచ్ చేస్తుంది ఈ అలాంటి అస్త్రము అస్త్రము అంటే లాంచర్ లాంచింగ్ ప్యాడ్ అని అది విన్నారు కదా అసు అసూక్షేపే విసిరేస్తుంది అన్నమాట సో అలాంటిది లాంచింగ్ ఇన్స్ట్రుమెంట్ మనకు ఒకటి కావాలి అది ఉపనిషత్తుల్లో ప్రసిద్ధంగా ఉన్నది అది చాలా గొప్ప అస్త్రము నిజానికి అది ఎంత గొప్ప అస్త్రము అంటే మీరు సరిగ్గా ఇలాగ చక్కగా చక్కటి ఆసనం సుఖాసనంలో కూర్చుని నడువల్లాగా స్ట్రైట్గా పెట్టి ఓం అనే అస్త్రాన్ని ఓ అని అన్నారంటే మీ మనస్సు విలీనం అయిపోతుందంట మనస్సుకి యాక్టివిటీ ఉండదు ఇంకా సంసారిక యాక్టివిటీ అంటారు చూడండి యాక్టివిటీ ఉండదు ఆగిపోతుందంట ఇట్ ఈజ్ సచ్ ఏ పవర్ఫుల్ టెక్నిక్ సచ్ ఏ పవర్ఫుల్ టెక్నిక్ సో ప్రాక్టికల్ నవ్ అన్ హియర్ మీరు కోపం వచ్చిందనుకోండి కోపం వచ్చినప్పుడు మనస్సు ఎంత కల్లోలంగా ఉంటుంది కలిచేసినట్టు అయిపోతుంది అప్పుడు మీరు గదిలో కూర్చొని ఓం అని పదిసార్లు ఓం ఆ మాత్రం విల్పోవలు మీరు ఉపయోగించాలి ధనస్సు మీరు ఎక్కుపెట్టాలి కదా మనస్సుని ఆ ధనస్సుని సాగతీసి సాగతీయడం అంటే ఓం కొంచెం దీర్ఘంగా చెప్తారు అలాగే మరీ సాగతీయడం కూడా కాదు ఇక్కడ సాగతీయాల్సింది సౌమ్యుడు సాగతీయం కాదు ఇక్కడ భావగతే అతసర కదా ఆ ప్రేమ దాని శ్రద్ధ భావము అంటే ప్రేమ శ్రద్ధ సో ఈ ఓంకారము మనల్ని రక్షిస్తుంది అని ఆ నిశ్చయం ఉండాలి ఆ నిశ్చయాత్మిక బుద్ధి వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ పురునందన బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం ఉన్నాడు శ్రీకృష్ణుడు అంటే ఇప్పుడు ఒక మంత్రము ఒక మార్గము మార్గం ఏమిటి ఆత్మవిచారము భగవద్గీత ఉపనిషత్తులు ఇదొక మార్గం ఓ మంత్రం ఏదో పంచాక్షరి మంత్రమో ద్వాదశాక్షరి మంత్రమో ఏదో ఒక మంత్రం ఒక లైఫ్ స్టైల్ పట్టుకుంటే ఇంకా ఉడుము పట్టినట్టు పట్టాలి వదిలిపెట్టకూడదు పట్టు పట్టరాదు పట్టి విడువరాదు పట్టునే బిగియ పట్టవలయు పట్టి విడిచుట కంటే పట్టి విడిచుటంటే పడి చచ్చుటే మేలు విశ్వరాభిరామ వినురవేమ ఇదో పద్యం ఎక్కడి నుంచి గుర్తొచ్చిందో గుర్తొచ్చింది లేకపో సో ఇది వేవలు గారి పద్యం సో దాన్ని అది ఉండాలి అది లేకపోతే అనవసరం జీవితంలో మీరు ఈ రకమైన నిశ్చయ బుద్ధి లేకపోతే పాఠశాప్ కూడా నడపలేరు మీరు ఆయన తెలియదు ఎనీథింగ్ రిక్వైర్స్ కాన్సన్ చెప్తూ సమాధానం దేనికైనా అవసరం కాబట్టి మీరు పది పది సార్లు ఓంకారాన్ని అలాగ ఉచ్చరించారంటే మనస్సులో పైకి కానీ మనస్సులో కానీ వాటెవర్ కోపము కల్లోలము ఎక్కడిదక్కడికి పటాపంచలైపోతుంది అవతర పోతుందంటే అంతటి పవర్ఫుల్ మెథడ్ అది పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ ధనస్సు మహాస్త్రం ఆ మహానే పదం కోసం చెప్పారు మహత్యత అస్త్రంచే మహాస్త్రం ధను ఓకే తర్వాత తస్మిన్ శరం కిం విశిష్టమి ఉపాసానిషితం సంతతాధ్యాన తనూకృతం సంస్కృతమిేత అంటే ఇది ఎలా చెప్పుకొస్తున్నారంటే మెటర్ ఫర్ ఒక శూరుడు ఉండాలి వాడు సూరుడై ఉండాలి కాకపోతే ధనస్సు ఇది పిరికి పనుల వారికి ధనస్సు చూస్తే వాడు కలుపుని పిడిపోతాడు ఇంక వారు ఏం చేస్తుంది కాబట్టి టు స్టార్ట్ విత్ వాడు శూరుడు అయి ఉండాలి యథాశూర సో అంచేతనే వేదాంతము ఇది పిరికి వాళ్ళకి చెప్పరు వేదాంతం పిరికి వాళ్ళకి కాదు ఇది తిరిగి వాళ్ళకి ఏదైనా కర్మ ఏదో చేసుకుంటే ఈ కర్మ చేసుకుంటే నీకు భయం పోతుంది అంటే వెళ్ళా కర్మ చేసుకోవటం కర్మ చేస్తుంటే ఏదో యాక్టివిటీ చేస్తూ ఉంటే కొంచెం భయం కూడా అదుపులో ఉంటుంది లేకపోతే వేదాంతం అని వాడిని తీసుకొచ్చి క్లాసులో కూర్చోపెట్టేమనుకోండి మనం ఇక్కడ ఏ మాట మాట్లాడినా ఈ బొబ్బా లేచిపిస్తున్నాడు ఈయనని వాడు భయపెడుపుతూ ఉంటాడు ప్రతిమా స్థూల బుద్ధీనామనేప్పటికీ ఈ బొబ్బు ఇంత మాట వేసేస్తున్నాడు భయపెడుపుతాడు ఇంక వాడి దగ్గర చెప్పడం అనవసరం చెప్పకూడదు కూడా ఎందుకంటే వాడికి ఆ యోగ్యత లేనప్పుడు యోగ్యత తర్ఫీ తయారీ లేనప్పుడు వాడి దగ్గర ఎందుకు చెప్పి ఉపయోగం ఏంటి సో శూరుడు ఉండాలి అంచేతనే మెటఫర్ ధనస్సు బాణము టార్గెట్ అలాంటి మెటఫర్ ఇచ్చారు అంతేకాని మెటఫర్ని అదైతే ఏదో అన్నం ఉండడం లేకపోతే ఉప్మా తయారు చేయడం అలాంటి మెటఫర్లు సందర్భంలోని మెటఫర్లు ఏవో దేనికి సూరత్వం అక్కర్లేని మెటఫర్లు కాదు లేకపోతే పిడకలు తయారు చేయడం ఏదో ఏ మెటఫర్ అయినా అంటే ఎటువంటి మెటఫర్ అంటే సూరుడు ధీరుడికి అంటే వెళ్ళి కత్తిపట్టుకుని రెండు మీద అలాంటిది కాదు ఆ రకం సూరత్వం కాదు హృదయంలో చెలరేగేటువంటి కామనాలన్నింటినీ కూడా తీసవదర పారేసి వైరాగ్యానికి శూరుడు కావాలండి అలాగే హృదయంలో ఉదయించేటువంటి భీ భయాలు సూపర్ స్టిషన్స్ ఏమంటే షుడ్ హ్యావ్ కరేజ్ టు కాల్ ది బ్లఫ్ ఆఫ్ ది సో మచ్ ఆఫ్ మాన్సెన్స్ ఆ కరేజ్ లేకపోతే మీరు హౌ యూ కెన్ అండర్స్టాండ్ వేదాంత ఎందుకంటే వేదాంతము మీ కండిషనింగ్లో ఉండే ప్రతి పాయింట్ని అటాక్ చేస్తుంది దేన్ని వ్యదిలిపెట్టదు మీకుండే కాన్సెప్ట్స్ ఏవి నిలబడవు ఇక్కడ అన్ని కాన్సెప్ట్స్ డిమానిష్ అయిపోతాయి మీకు కొన్ని కాన్సెప్ట్స్ అలాగా వాటిని వదిలిపెట్టడం మీద మీకు అభిప్రాయం లేదనుకోండి దెన్ బెటర్ కీప్ అవే ఫ్రమ్ వేదాంత సూపర్ఫీషియల్ అయితే అన్నీ నడుస్తాయి సో చాలా వేదాంతము దేన్ని అది లెక్క చేయదు ఇటు కృష్ణమూర్తిగా దొప్పినట్టుగా అది సర్వాన్ని కూడా త్రోసిపుచ్చేస్తుంది ఎందుకంటే మనము చిన్నతనం నుంచి కూడా ఒక పెద్ద సూపర్ స్ట్రక్చర్ ఒకటి కట్టుకూర్చుంటాం ఆ స్ట్రక్చర్ ఇటీస్ ఎంటైర్లీ ఫాల్స్ స్ట్రక్చర్ ఇటీస్ దాన్ని ఆ స్ట్రక్చర్ని కూలగొట్టాలంటే మన సొప్పదు సో ఇది ఎలాగంటే ఓ పాతీలు ఉంటుంది ఆ పాతీలను కూలగొట్టేసారి కాంప్లెక్స్ కడదామని ఎవడో వస్తాడు వీడు ఒప్పుకోడు దానికి మీకు ఇంత లాభం ఉందన్నా ఒప్పుకోడు ఎందుకు ఒప్పుకోడు అంటే ఏదో మా తాత కొట్టలు గట్టిందని దీని ఇలాగే ఉండండి అంటాడు అంటే అందరూ అలా చేయాలని నేను ఇంట్లో ఏదో ఎగ్జాంపుల్ చెప్పాను సమ్ ఎగ్జాంపుల్ గేవ్ యూ టేక్ ది ఎగ్జాంపుల్ ఉంది ప్రాపర్ స్పిరిట్ ఆ ఏదో ఒక చిన్న స్ట్రక్చర్ ఒకటి కట్టుకుని ఉంటాం మనం వీ ఫైండ్ సమ్ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ ఇన్ దట్ స్ట్రక్చర్ ఆ సెక్యూరిటీ బిలాంగింగ్ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ ఆ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ అది పట్టుకు వేలాడుతూ ఉండడం వేదానొచ్చేపటికి దట్ విల్ బి షేకన్ దాంతో అబ్బాబా ఇలా అయితే లాభం లేదని నేను చెప్పేసి పక్కకి జరగడం అటువంటి వాడికి దీనికి పనికిరాడు భయ భయస్వభావం గలవాడు దీనికి పనికిరాడు ఎందుకంటే ఇక్కడ అన్ని కాన్సెప్ట్స్ని కూడా షేక్ చేయడం జరుగుతుంది కాబట్టి వాడు సూర్యుడు అయ్యి ఉండాలి దట్ ఈ ద మెటర్ ఫర్ మీన్స్ దాట్ వాడు సూర్యుడు చేస్తాడు ధనస్సు తీసుకుంటాడు మంచి పకడ్బందీ అయిన ధనస్సు తీసుకుంటాడు ఇలా సాగతిస్తే విరిగిపోయి ధనస్సు కాదు మంచి గట్టి ధనస్సు తీసుకుంటాడు తీసుకుని వాడి బాణాన్ని దాని మీద సంధానం చేస్తాడు సంధానం చేసి టార్గెట్ మీద ఫిక్స్ చేస్తాడు టార్గెట్ మీద ఎలా ఫిక్స్ చేస్తాడు మనస్సు చుట్టూ సర్వం ఉంటుంది కానీ మనస్సుకి ఆ సర్వంతో సంబంధం లేదు మనస్సు ఇట్ ఈస్ ఇన్ ఏ వే బ్రోకెన్ బ్రేక్ వచ్చేస్తుందనమాట ఫ్రమ్ ఎవ్రీథింగ్ చుట్టుపక్కల పక్కన ఎవడున్నాడు ఏమవుతో నీకు అసలు చుట్టుపక్కల ఉన్న పరిస్థితులతో వీడికే సంబంధం ఉండదు మనస్సుని సర్వం నుంచి ఉపసంహారం చేసేసి దీని మీదనే టార్గెట్ మీదనే ఫిక్స్ చేస్తాడు వాళ్ళు దాన్నే స్థాపిస్తాడు తర్వాత అంతటితోటి కాదు ఆ టార్గెట్ మనసు వాడి హృదయంతో కూడా ఆ టార్గెట్ నిండిపోతుంది హృదయంలో ఆ టార్గెట్ నిండిపోవాలి ఆ టార్గెట్ని నేను ఏమైనా కొట్టాలి అనే ఆ భావముతోటి మనస్సు బాగా నిండిపోతుంది నిండిపోయి అప్పుడు బాణం వదిలిపెడతాడు వదిలిపెడితే బాణం వెళ్ళి కరెక్ట్గా ఇట్ హిట్స్ ద బుల్ సాయి అనో ఇలా అంటే అలా కొడుతుంది సరిగ్గా అదేవిధంగా సాధకుడు ఇక్కడ సాధకుడు సాధకుడికి సాధకుడు సూరుడైన సాధకుడు సూరుడు లేని సాధకుడు అన్నాడు అనుకోండి వాడేదో ఆ భయానికి తగిన కర్మ ఏదో చేసుకుంటాడు సో వాడి దీనికి పనికిరడా మాకు చాలా భయం భయంగా ఉందండి ఏం చేయాలంటే ఏదైతే ఆంజనేయుడు అండగం రోజుకోండి ఓ ఆంజనేయ ఆంజనేయ పుత్ర నిన్ను స్మరించినప్పుడు నాకు ఇట్లా అగును అట్లా ఆగును అన్ని కోరికలు తీర్చివాడా అది ఇలాగే దండకం అవుతుంది అది చదువుకోండి బాగుంటుంది విచ్ ఈజ్ ఆల్ రైట్ బట్ దిస్ ఈజ్ నాట్ ఫర్ యూ అంటే ఆంజనేయుడు ఏదో తక్కువ సో అసలు భయం అన్నది ఆంజనేయుడిని స్మరిస్తే పోతుంది ఎందుకో ఆయన క్యారెక్టర్ అలాంటి ఆజ్ఞాయుడు భయానికి ఆయన యొక్క క్యారెక్టర్ చూస్తే మీకు తెలుస్తుంది భయం అంటే ఎరగడాయన గొప్ప విరాగి అట్ ది సేమ్ టైం భయం దగ్గరికి రాదు అందుకోసం ఆయన్ని స్మరిస్తే నువ్వు కూడా అలా తయారవుతావు అంతేకాదు నీ భయాన్ని భద్రంగా పెట్టుకుంది కోసం కొంతమంది భయాన్ని విధులు ఆ భయం అటు పెట్టుకుంటారు అటు పెట్టుకుంది కోసం కాదు సో సో లేకపోతే తాయత్ ఒకటిగా తిట్టుకోండి ఆంజనేయ అండం దట్ ఈ సమర్థ్ మంచి సుపీరియర్ అంత భయం భయంగా ఉంటే తాయెత్తు కట్టించుకుని అప్పుడు కూడా ఇలా తడువుకుంటూ తా ఎత్తు చూసుకుంటూ పర్వాలేదు తా ఎత్తు ఉంది కాబట్టి భయం మా చిన్నప్పుడు ఓ సినిమా ఒకటి చూసాం మేము జేబులో బొమ్మ అనే ఒకటి ఉండేది వాడెవడో యాక్టర్ ఆ వేగంగా ఓకే సో ఆ బొమ్మ వాడి జేబులో ఉంటే హీజ్ కంఫర్టబుల్ ఆ బొమ్మ పోయిందంటే బొమ్మ తాయెత్తు ఏదో ఒక అది కనుక బై మిస్టేక్ అది కనుక లేదు లేకపోతే లేకపోతే నష్టమేం లేదు లేదనే సరిగితే వాడికి తెలిసిందంటే అరే నీ జీవిలో బొమ్మ లేదురా అంటే చూసుకుని అమ్మ బాబాయ్ బొమ్మ లేదని వాడు ఇంకా అక్కడి నుంచి గంగ పెట్టేసుకుని కింద కూలబడిపోతుంది సో అలాగంటి భయభీతులు సూపర్స్టిషియస్ పీపుల్ భయ సూపర్స్టిషియంలో వచ్చే డేంజర్ అదే మనస్సులో భీతిని నిర్మాణం చేసి పెడుతుంది ఐ టెల్ యూ ఎ మైండ్ విచ్ ఇస్ ఎఫ్రైడ్ ఇట్ బికమ్స్ డల్ భయస్వభావం కలిగిన మనస్సు డల్ అయిపోతుంది ఆ మనస్సు వాడు అలా భయపడుతూ ఉండేవాడు మరి ఏమీ సాధించలేదు జీవితంలో అయితే కాబట్టి ఇది షూర వీరుల యొక్క సందర్భమైంది అటువంటి సాధకుడు ఆ ప్రణవము ఓంకారాన్ని ఆలంబనంగా చేసుకుని దాన్ని బాగా అభ్యాసం చేస్తే వాడి నిశ్చితంగా తయారవ్వాలి బాగా అభ్యాసం మెడిటేషన్ చేస్తూ ఉండాలి చేస్తూ ఉన్నట్లయితే ఆ అల్పమైన అహంకారము ఆ జీవభావాన్నే బాణం కింద మరుస్త ఆ జీవభావాన్ని ఈశ్వర భావంలో విలీనం చేసేసి పూర్ణుడై సచ్చిదాత్మయై నిలిచి ఉంటాడు నిండు మనస్సుతో నిలిచి ఉంటాడు అది దానికి ఓంకారము అనేదాన్ని సాధనంగా సో దేహ దేహప్ర దేహా దేహాత్మ ప్రతయాన్ని విడిచిపెట్టి దేహమే నేననే ప్రత్యయం ప్రత్యయం అంటే వాళ్ళు ధారణ ఆ థింకింగ్ దేహమే నేను అని అనుకుంటూ ఉండటం అసలు దేహమే నేను అని అనుకోవడం మనం చేయాల్సింది ఏంటంటే దేహము నేను కాదు అని అది ప్రాక్టీస్ చేయాలి మేము దేహాభిమానాన్ని విడిచిపెట్టాలి దేహమునందు అహమ్ అభిమానాన్ని విడిచిపెట్టాలి మమాభిమానాన్ని విడిచిపెట్టాలి ముందు అహమ్మాభిమా మమాభిమానం విడిచిపెట్టి తర్వాత అహమ్ము ఒకటి ముందు వెనక వాటెవర్ రెండు కలిసి ఉంటాయి ఓ రకంగా సో దేహాన్ని సాక్షిగా దర్శిస్తూ ఉండాలి దేహాన్ని వర్క్కి పెట్టాలి దాన్ని సాక్షిగా చూస్తూ దాని చేత పని చేయిస్తూ ఉండాలి దేహం చేత ఎక్సర్సైజ్ చేయించాలి పెదవాళ్ళకేదైనా ఉపకారం చేసే అవకాశం ఉంటే ఉత్సాహంగా ముందుకు వెళ్ళి ఉపకారం చేయాలి ఇంట్లో వాళ్ళకి సేవ చేయాలి నేను ఎలా వాళ్ళు కూర్చుని కూర్చుని మీరేమో నాకు కాఫీలో అందజేస్తూ ఉండండి నేను అప్పుడప్పుడు మీ మీద చే వచ్చి కాకపడుతూ ఉంటాను అని అలా పరిస్థితి సో ఇంట్లో వాళ్ళకి సేవ చేయాలి వాళ్ళకి వెళ్తే డిష్ వాష్ చేయొచ్చు తప్పేం లేదు సో లేకపోతే ఏదైనా ఉన్న వాళ్ళకి సేవ చేయొచ్చు ఎదురు సేవ చేయటం సేవాకార్యాన్ని చేయటం సో ఆ విధంగా మంచి సాధనా మార్గంలో ఉన్నట్లయితే చాలా లాభము కలదు అస్తూ ఓకే సో అక్కడ శంకర్లో ఉంటున్నారు ఉపాసానిషితం అంటే సంతత అభిధ్యానైన తనూ కృతం అది దేహాత్మ ప్రత్యయం చెప్తున్నా దేహాత్మ ప్రత్యయాయాన్ని తిరస్కరించటం అలవాటు చేసుకోవాలి అలా అలవాటు చేసుకుంటే దేహము ఆరోగ్యంగా ఉంటుంది దేహానికి ఫిటిగ్ రావచ్చు తప్పు లేదు మీరు కష్టపడి పనిచేశారనుకోండి ఫిజికల్ ఫిటిగ్ వస్తుంది ఫిజికల్ ఫిటిగ్ ఇట్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం ఫర్ ఎనీబడీ మీరు గమనించండి ఫిజికల్ ఫిటిగ్ అలసట శ్రమ అలసట శరీరం యొక్క అలసట అది చాలా మంచిది మనం ఎంతైనా కోరుకోవటది దాంట్లో నష్టమేం లేదు అంతా లాభమే కాబట్టి శరీరాన్ని అలుపు ఎరగకుండా దాన్ని కాపాడే ప్రయత్నం ఎన్నడూ చేయొద్దు చాలా రకమిస్టేక్ అది శరీరానికి అలసటం వచ్చిందంటే యు ఆర్ సేఫ్ ఐటల్ యూ ఎందుకో తెలుసునండి బాగా అలసిపోయారంటే మీరు గురు పెట్టి నిద్రపోతారు ఫైర్ మళ్ళీ చీలకలాగా హెల్దీ మైండ్ అండ్ హెల్దీ బాడీ అనే పరిస్థితి నిర్మాణం అవుతుంది కాబట్టి శరీరానికి అలసట వస్తుంటే మనం అయ్యో పోయి నేను ఎంతలా కష్టపడిపోతున్నానో అలసిపోతున్నానో వీళ్ళందరూ కూర్చొని ఎంజాయ్ చేసేస్తున్నారని ఆ రకమైన అసూయలో పడకూడదు యు ఆర్ డూయింగ్ ఏ గ్రేట్ సర్వీస్ టు యువర్ సెల్ఫ్ శరీరానికి అలసట తర్వాత బుద్ధికి అలసట ఇంటెలెక్చువల్ ఫిటింగ్ చాలా మంచిది మీరు చక్కగా మంచి ఫస్ట్ క్లాస్ టెక్స్ట్ భాగవత శ్లోకాలు అంటే ఒక గంట సేపు చదివారనుకోండి ఆ మాతా సరే చాలా అయినా ఫీజు నాఫ్ గంట చదివేటప్పుడు కాఫీ అయినానికి ఇస్తుంది అలాంటి అలసట వస్తుంది చాలా మంచి అలసట హైలీ డిజైరబుల్ ఎందుకంటే బుద్ధికి మంచి పదును పెట్టినట్టు టూ ఎక్స్ట్రీమ్స్ ఫిజికల్ ఫిటీక్ ఇంటెలెక్చువల్ ఫిటీక్ హైలీ డిజైరబుల్ ఈ మధ్యలో రెండు ఉన్నాయి ఇంకో రెండు ఫిటిక్లు నేను ఫిటిక్ సైకాలజీ చెప్పేస్తున్నా మధ్యలో రెండు ఫిటీక్లు ఉన్నాయి వన్ ఈజ్ నర్వస్ ఫిటీక్ ది అదర్ ఈజ్ ఇమోషనల్ ఫిటిక్ ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ రెండు కూడా యూ షుడ్ అవాయిడ్ అట్ ఆల్ కాస్ట్ దిస్ టూ మనం ఏం చేస్తామో తెలుసుందండి శరీరానికి అలసట ఇవ్వం బుద్ధికి పదును పెట్టే పని స్వాతీనో ఆంధ్రప్రభాటవుతుంటే ఆంధ్రప్రభ ఆంధ్ర ప్రభాటాటం ఆంధ్రప్రభ ఏబీ సంవాత్ క్వాలిటీ ఆంధ్ర భూములు ఒకటి ఉంది అటర్లీ యూస్లెస్ సో ఇలాంటివి ఏవైతే చదువుతో ఉంటే ఇంకా ఇంటలెక్చువల్ ఫెటీకి వీడికి కష్టాలు ఏం కష్టపడతాయి మీ ఫిటిక్కి ఎక్కడి నుంచి ఇడియట్ బాక్స్ నుండి కూర్చునే ఏవో సమ్ సూపెరాలు వస్తూ ఉంటాయి సమ్ మీనింగ్లెస్ ఎపిసోడ్స్ టూ సెకండ్ ఎపిసోడ్స్ అంటే అర్థం ఏంటంటే దాంట్లో ఏం ఫారం లేదని మీకు తెలుసుకోలేదు సో అలాంటిది ఇడియట్ బాక్స్ అని పేరు పెట్టారు దానికి సో మీకు ఇంటలెక్చువల్ ఫెటీగ్ అంటే ఏం తెలుస్తుంది ఉపనిషత్ కోసంలో గంటన్నరసేపు కూర్చుంటే మీకు దాని ఉపనిషత్ ఆ ఫిటీక్ ఏటో అప్పుడు తెలుస్తుంది సో మనము ఇంటలెక్ట్కి ఫిటీక్ ఇవ్వం శరీరానికి ఫిటీక్ ఇవ్వం ఇలా ఖాళీగా కూర్చుంటాం ఇంకా అక్కడి నుంచి నెర్వస్ ఫిటీక్ నెర్వస్ ఫిటీక్ అంటే నెర్వస్ బ్రేక్ డౌన్ అండ్ ఇమోషనల్ ఫిటీక్ యు ఆర్ అట్టర్లీ టైర్డ్ బికాజ్ యూఆర్ యాంగ్రీ బికాజ్ యూఆర్ జెలస్ యు ఆర్ డిజైరింగ్ ఆల్ ది టైమ్ అట్టర్లీ టైర్డ్ అది ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ ఐటల్ కాబట్టి నేను ఫార్ములా ఏం చెప్తానంటే ఫిజికల్ ఫిటిక్ అండ్ ఇంటలెక్చువల్ ఫిటీక్ వర్క్ హార్డ్ ఇంటలెక్చువల్లీ యాజ్ వెల్ అస్ ఫిజికలీ వర్క్ హార్డ్ ఎంత ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తే అంత మంచిది నర్వస్ అండ్ ఇమోషన్ అని వెరీ రివేటెడ్ ఆ రెండింటికి మాత్రం ఎప్పుడు ఆ ఫిటీక్కి మాత్రం ఎప్పుడూ బలి కావద్దు ఆ విధంగా మనస్సుని బాగా తయారు చేసుకోవాలి సో ఉపాసానిషితం సంతత అభిద్యా నేన నిరంతరంగా ఆ ఈశ్వరుని ధ్యానం చేయటం లేదా మంత్రాన్ని ధ్యానం చేయటం మనస్సును సమాధానం అట్ల పెట్టుకోవటం శ్రవణం చేస్తూ ఉండటం నేను ఇవాళ అనుకున్నాను ఏమిటో నేను ఇలాగా నాకు చేరస్త ఎక్కువ నేను వారానికి ఐదు క్లాసులు ఆరు క్లాసులు చెప్పేస్తున్నాను అర్జు కంఫర్టబుల్ విత్ ఇట్ And if you want a break please don't hesitate to అది ఇఫ్ యూ వాంట్ ఎ బ్రేక్ ప్లీజ్ డోంట్ హెసిటేట్ టు టెల్ మీ ఎందుకంటే నాకు నాకు ఇంకా వేరే పనేం లేదు కదా మేము అంటే చెప్పాలంటే కాబట్టి మీరు పాపం అనేక బాధ్యతలు అవే ఉంటాయి మీకు నేను ఏది క్లియర్ చేసేసి పాఠం చెప్పేయడం కాదు మీరు మీ సౌకర్యం కూడా చూసుకోవాలని నేను నాకు అలా అనిపించింది సో సో వాట్ ఐ మీన్ ఈజ్ అవును సో వాట్ ఏ మీన్ ఈజ్ ఐ యూ కంఫర్టబుల్ విత్ ది సిరీస్ ఆఫ్ క్లాసెస్ ఓకే గుడ్ ఐఎమ్ హ్యాపీ టు హియర్ దాట్ ఒకవేళ మీకు కంఫర్ట్ తక్కువ ఉన్నట్లయితే మీ కెన్ కాపాస సంతత అభిధ్యానే తనుకూత ఎప్పుడు కూడా సంసారాన్ని అధికంగా భావన చేయకూడదు అని సంసారాన్ని ఎక్కువ భావన చేయకూడదు నేను ప్రాక్టీస్ చేస్తూ ఉంటా ఏవో అవసరమైనవివో ఉంటాయి అవి వాటికి పది నిమిషాలు టైం ఇవ్వాలనుకోండి ఆ పది నిమిషాల టైం దానికి ఇచ్చేయటం ఆ పది నిమిషాల ముందు ఆ పది నిమిషాల తర్వాత అది ఇంకెక్కడో చుట్టుపక్కల మనస్సులో ఉండదు అది అలాగే ప్రాక్టీస్ చేయాలి సో అంతకంటే ఎక్కువ మనం ఏం చేస్తాం ఇట్ డిమాండ్స్ ఇట్ రిక్వైర్స్ టెన్ మినిట్స్ ఆఫ్ యువర్ అటెన్షన్ అనుకోండి పొద్దున్నంతా దాని గురించి ఆలోచిస్తాం సాయంకాలం అంతా దాని గురించి ఆలోచిస్తాం ఇది అన్నెసెసరీ సో ఇవి వంద రూపాయలు ఖర్చు పెట్టాలనుకోండి వంద రూపాయలు ఖర్చు పెట్టడానికి ఎంత టైం పడుతుంది ఫైవ్ మినిట్స్ ఆ ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువ వంద రూపాయల గురించి ఆలోచించకూడదు అలాగే దాన్ని కట్ ఆఫ్ చేసేయాలి అసంగత అంటారు వైరాగ్యం మరి అందు గురించే కావాలి లేకపోతే వీడు ఆ రూపాయల గురించే ఆలోచిస్తూ ఉంటుంటాడు ఇప్పుడు కొంతమంది డబ్బు ఇస్తారు ఆటో దిగుతారు ఎంతయింది అని అడుగుతాడు అడిగితే వాడు ముప్పై ఐదు అయిందంటాడు వాడు చెప్పడానికి అర సెకండ్ పుడుతుంది ఈయన అడగడానికి పదిహేను సెకండ్లు పుడుతుంది ఎంత అయింది అని అడగడానికి పదిహేను చూస్తాడు ఆ వాడి చోట కనిపించాలి వరు ముప్పై ఐదు అయింది అంటాడు ముప్పై ఐదు ఎక్కడైంది రూపాయలు ఎనభై పైసలేదా అవుతా అని మొదలు పెడతాడు అది కొడుకు సాగతీత ఓకే భయ్ ఎంత ఉంటుంది తీ పైసలు తీ పైసానికలవు భావి అని వాడు కంగారు పడుతూ ఉంటాడు జాగ్రత్తగా తరసు తీయటం తీసి దాన్ని మూట తాడు ఉప్పడం ఉప్పి కాగితాలు తీయటం ఒక్క అయితం తర్వాత ఒక ఆయుతం తీయడం ఇలా మూడు సార్లు నాలుగు సార్లు నడిపి అలా వాట్ నాన్ సెన్సిటీస్ జస్ట్ ఓపెన్ ది పర్సన్ టేక్ అవుట్ సమ్ టూ త్రీ ఫోర్ మంత్స్ అండ్ ఫుట్ ఇన్ హిజ్ హ్యాండ్ అండ్ గెటాన్ విత్ ఇట్ వాడదాన్ని వాడిపోతాడు మన దాన్ని మనం పోతాం వాట్ నాన్ సెన్సిటీస్ ఏంటంటే ఐదు రూపాయలు పది రూపాయలు జీవితం అలాగే విషయాల్లో అదే ప్రీవియం థింగ్స్లో వీటి ఉన్నాటి రోజు లైక్ దాట్ సపోయినా పది రూపాయలు ఎక్కువ ఇచ్చారనుకోండి పోనండి ఆశీర్వేదం చేయండి ఒకవేళ తక్కువ ఇచ్చారు అనుకోండి వాడు మిమ్మల్ని అలాగ వదిలిపెట్టాడు అడిగి తీసుకుంటాడు అడింది ప్రాబ్లం ఏమిటి లెక్క పెట్టడం అలాగే సాగ తీసేసి ఒక ఆయుధం ఎక్కువ వెళ్ళిపోతుందేమో అలాగే అసలు పర్సన్ అలా పట్టేసుకోవడం అది అది అంతలా అక్కర్లేదు లౌభ్యం అంతలా ఉండకూడదు సో అంటే అర్థం ఏంటి మన ఆసక్తి అలా ఉండకూడదు నేను ఇంకే దృష్టాంతం చెప్పాను వీ షుడ్ ఐఎమ్ నాట్ సేవింగ్ దట్ గృహస్థ షుడ్ బి లైక్ మీ ఐఆర్ నాట్ నెససరీ అండ్ షుడ్ నాట్ బి ఆల్సో నేను తాడు బొంగరం లేనివన్నీ నాకు లాలాగా ఉండాలని నేను చెప్పట్లేదు బట్ యూ షుడ్ బి కాషియస్ అండ్ కేర్ఫుల్ బట్ అట్ ది సేమ్ టైం లోభంలో పడిపోకూడదు ఆసక్తిలో పడిపోకూడదు పిరికితనంలో పడిపోకూడదు దేరతనము పిరికితనము లోభము ఆసక్తి లైపిండి పట్టుకున్నట్టుగా పట్టుకోవడం సంసారాన్ని ఇవన్నీ తప్పు సో చాలా ఉల్లాసంగా ఆ సంతత అభి మనస్సుని సంసారం నుంచి ఎక్కువసేపు సంసారంలో మనస్సును పెట్టకూడదు ఇట్స్ రాంగ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఐ చాలా డేంజరస్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అవసరమో అంత సంసారంలో పెట్టేయటం పెట్టేసి సంసారంలో పది రూపాయలు ఓ ఓ పెసరు ఇటు వచ్చినా ఓ పెసరు అటు వెళ్ళినా ఏదైనా ఎందుకంటే మిథ్యది ఈ మిత్య ఎంత ఓ మిత్య ఎంత మూట కట్టినా మిత్యది సో అది నిలబడేది ఎలాగూ కాదు అది కాబట్టి దానికి ఎంత అవసరమో అంత మనస్సు దానికి ఇచ్చేసి మిగిలింది మనం చదువుకుందుకు వినియోగించుకోవాలి విద్యార్థులు అలా ఉండాల్సి ఉంటుంది విద్యార్థులు పడంలో విద్యార్థులు అలాగే ఉంటారు సో దే డోంట్ వేస్ట్ ఎనీ ఫర్దర్ టైం స్టూడెంట్లు ఉంటారు చూడండి స్కూల్ పరీక్షలు వేయడానికి వెళ్తున్నాడు అనుకోండి వాడు కాఫీ తాగుతాడు కాఫీ ఎలా ఏ కాఫీ అని ఆర్డర్ ఇచ్చేసి చదువుకుంటూ ఉంటాడు వాడు తీసుకొచ్చి కాఫీ అక్కడ పెట్టి ఏ కాఫీ తాగా అని అనేదాకా వీడికి అదృష్ట ఉండదు సరే కాఫీ చూసి ఆ కప్పు తీసుకుని తగబా తాగేసి కాఫీ కాఫీ సంగతి కూడా గుర్తించడం ఆ కప్పు అక్కడ పెడతాడు వాడు వచ్చి డబ్బులు అనగానే పదికైతం వాడికి ఇచ్చేసి మళ్ళీ చిల్లర తీసుకోవాలనే సంగతి కూడా గుర్తుండదు వాడికి నడిచి వెళ్ళిపోతుంటే వాడే తీసుకొచ్చి చిల్లర చేతిలో పెడతారు పైసలు తీసుకోవాలి ఆ చేతులు తీసుకుని జైలో పెట్టుకుంటాడు పెట్టుకుని పరీక్షకు వెళ్ళిపోతాడు అలా ఉండాలి సంసారానికి అంతకంటే ఎక్కువ అటెన్షన్ అనవసరం అఫ్ కోర్స్ ఐఎమ్ నాట్ సేయింగ్ యూ షుడ్ బి కాషస్ కాస్టమ్లే ఉండకుండా పలస పారేసుకోమని నేను చెప్పట్లేదు యూ షుడ్ బి కాషస్ అలర్ట్ బట్ అట్ ది సేమ్ టైం యూ షుడ్ నాట్ ఇన్వెస్ట్ లాట్ ఆఫ్ ఇమోషన్స్ ఇన్ సంసార సంసారము చాలా డేంజరస్ థింగ్ అది ఊబి అంటారు చూడండి దిగితే అది ఇట్ విల్ డివర్ ది పర్సన్ కాబట్టి సంసారం నుంచి మనస్సునే వెనకలాగి సంతతము అభిధ్యానము ఈశ్వర ధ్యానం చేసుకుంటూ ఉండాలి అస్తమానం ఈశ్వరంగా ధ్యానం చేయాలి ఆత్మనిష్ట కలిగి ఉండాలి ఆ విధంగా చేసినట్లయితే తనూకృతం తనూకృతం అంటే వాడి ఆ వాడి వస్తుంది ఆ మనస్సుకి అసూక్ష్మగ్రాహిత్వము వస్తుంది తనూకృతం అంటే సంస్కృతమిత మనస్సు వాడిగా ఉండడం అంటే అదేమి ఫిజికల్ థింగి కాదు కదా ఇక మెటఫర్ కోసం అలా చెప్పారు కానీ సో దాని తాత్పర్యం ఏమిటంటే సంస్కృతమిత్యేత చక్కటి సంస్కారము కలిగిన మనస్సు ఎంత చక్కటి సంస్కారం అంటే తిట్టిన వాడిని కూడా ఆశీర్వదించగలిగే సంస్కారం కానీ ఈ పద్యాలు మనం ఎంత సరళంగా ఎంత గొప్ప సత్యాలను ఎంత సరళంగా చెప్పేవారు ఉపకారికి నప అపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి నేర్పరి అంటే ఏమిటో తెలుసిన కుశలహాని అర్థం సంస్కృతంలో ఉపనిషత్తుల్లో కుశలహానికి ఒక ప్రయోగం చేస్తారు యోగ కర్మసుకౌలం అది నేర్పరితనము నేర్పరి అంటే అర్థం అది వాడు జీవించటం తెలిసిన మొనగాడు వాడని అర్థం నేర్పరి హీ నోట్స్ హౌ టు లివ్ ఇంటెలిజెంట్లీ ఆ సత్యాన్ని ప్రతివాడు ఆ పద్యం అంటాడే కానీ ఆ సత్యాన్ని జీవితంలోకి తెచ్చుకోవటా తెచ్చుకుంటే వాడు మహాత్ముడు అయిపోతాడు మనం ఎవరైనా మన జోలు మన దగ్గరికి వచ్చాడంటే రే వీడు చూడప్పుడు అలా చేశాడా ఇప్పుడు మన దగ్గరికి వచ్చాడు అని మనకు ఆపర్చునిటీ దొరికితే వెంటనే దాన్ని వినియోగించేసుకుంటాం వినియోగించుకుని వి హిట్ హిమ్ ఇన్ ది ఫేస్ వచ్చావా అప్పుడు అలా చేసావు కదా రాకెక్కడికి వెళ్తావు ఇదిగో వచ్చావు అని వాడిని అని వాడి చిన్న మొహం చిన్నపుచ్చుకున్నట్లా చేసి వాడు చిన్న పుచ్చుకున్న మొహం చూసి మన మనస్సుకి సంతృప్తి కలిగించుకుని ఆ అమ్మాయ వీడిని దెబ్బతీసాం అని తృప్తి సంపాదించి ఆ తర్వాత వాడికి ఉపకారం చేయడం మా అండ ఆలోచన ఐ టెలియూ డోంట్ నో హౌ టు లివ్ ఇంటెలిజెంట్ లైఫ్ ఇప్పుడు అణిగిమణి ఉంటాడు వాడు అవసరం కనుక రేపుపోతేనే వాడు ఇంటకంటే పెద్ద దెబ్బతీస్తాడు వాడు అప్పుడు ఆరు మాసాలు దుఃఖిస్తూ కూర్చోవచ్చు అదే గుర్తు చేసుకుంటాం కాబట్టి చాలా తప్పది వాడు అపకారం చేసిన వాడైనా సరే వాడికి అవక ఉపకారం చేసి ఛాన్స్ దొరికితే అది భగవంతుడు ఇచ్చినటువంటి వరంగా భావించి వాడికి ఉపకారం చేసేయాలంటే ఎంత పెద్ద మనస్సుండదు సో చాలా పెద్ద మనస్సుండాలి దట్ పెట్టి మైండెడ్నెస్ అన్నది చాలా హానికారకం డీవెలో ఉన్న ఆత్మజ్ఞానం ఈవెన్ నిత్య జీవితానికి కూడా పెట్టి మైండెడ్నెస్ ఫియర్ ఫియర్ యూస్లెస్ అండి అసలు భయాన్ని దగ్గరికి రానివ్వకూడదండి భయము సూపర్ స్టిషన్ మూఢ విశ్వాసము రెండు కలిసి ఉంటాయి అసలు దరిదాపడికి రానివ్వకూడదు ఎందుకంటే శూరహ ఈ దృష్టాంతం ఆ బేసిస్ ఉంది కనుక సో సంస్కృతమిత్యేత ఆ విధంగా చక్కగా సంస్కరించబడిన మనస్సుని అప్పుడు దాన్ని ఎక్కువ పెట్టవలను సంధానము చేయవలను అంటారాయన సంధయిత సంధానం కురయా ఆ రకంగా ఆ మనస్సుని సంధానము చేయవలను అంటే ప్రాక్టికల్ టర్మ్స్ లో పవిత్రంగా మనస్సు పెట్టుకుని పవిత్రమైన మనస్సుతో ఓంకారాన్ని ధ్యానం చేయాలి అని అర్థం మెటఫారికల్ గా చెప్తున్నా ఓకే సంధానం చేసి ఇంకేం చేయాలి సంధాయచ ఆయమ్య ఆకృష్య సేంద్రియమంతఃకరణం స్వవిషయాత్ వినివత్య లాగి సాగదీసి లేకపోతే లాగి ధనస్సు ఉన్నాయి నాగిరాడు అవుతారు కదండి సో మరి ఇక్కడ ఏమిటి సాగతీయటువంటి ఆకరణ ఆకర్షించటం అంటే ఏమిటి అంటే ఇంద్రియములు అంతఃకరణ కలిసి ఉంటాయి ఇప్పుడు మనస్సుకి మనం లొకేషన్ చెప్పడం కుదరదు మొత్తం దేహం వ్యాపించి ఉంటుంది మనస్సు అయినా లొకేషన్ మనం చెప్పచ్చు ఒక పద్ధతిలో హృదయం ఇక్కడ ఉందనుకోండి మనస్సు ఇక్కడున్న మనస్సు ఈ కంటి ద్వారా అది జయపులోకి పోతూ ఉంటుంది చెవుల ద్వారా ఇటు అటుకుపోతుంది చూపు వెనక్కి చూడలేడు కానీ చెవులు వెనక్కి వింటూ ఉంటాయి సో మనస్సు వెనకను నీళ్ళు పెట్టేసిందని మీరు అనుకోండు ఏమి చెవులు ఉంటారు కదా అలా ఎదుర్కొండగా చూస్తూ ఉంటాడు ఆ సమాచారం అంతా పికప్ ఈ పిక్స్అప్ సౌండ్స్ ఫ్రమ్ బిహైండ్ సో చెవులు అడ్డంగానూ వెనక్కి కూడా వెళ్ళగలుగుతాయి మనస్సు వాటి చెవుల ద్వారా వెనక్కి వెళ్తాయి ముక్కు ద్వారా ముందు ఉండకుండా వెనకాల ఉండక్కర్లేదు ఎంతో దూరంలో ఉన్నా ముక్కు ద్వారా వాసన పసిగట్టేస్తాడు ఏదో గంధ్ర గంధ్రహణ శక్తి చర్మం ద్వారా సో స్పర్శ జ్ఞానము పసిగట్టేస్తుంది చాలా ఎలా ఎవరిరా ఎయిర్ కండిషన్ ఆపేసినట్టు ఉన్నారా అని గమ్ములు పసిగట్టేస్తుంది సో సో ఆ విధంగా ఫ్యాన్ ఆగి ఫ్యాన్ పసిగడతాం మనం ఫ్యాన్ జరగట్లేదు పసిగడతాం తప్పేం కాదు అది విషయం చెప్తున్నా మనస్సు ఈ విధంగా ఇంద్రియాల ద్వారా అన్ని వైపులకి అది డిస్పర్స్ అయిపోయి ఉంటుంది అలా ఉంటే బాణము ఓసారి ఇటు ఓసారి అటు ఒకసారి అటు ఉంటే ఇంకా లక్ష్యాన్ని ఏం కొడతారంట బాణంతో కాబట్టి ఏం చేయాలి మనస్సుని ఇంద్రియాల ద్వారా ప్రపంచంలోకి ప్రసరిస్తూ ఉండే మనస్సుని వెనక్కి లావి దాన్ని ఫోకస్ చేయాలి అన్ని వైపుల నుంచి వెనక్కి ఫోకస్ చేయాలి సేంద్రియమంతఃకరణం ద్రోణాచార్యుడు అడిగాడు శిష్యుల్ని టెస్ట్ పెట్టాడు ఓ చెట్టు కొమ్మకి ఓ పక్షి బొమ్మ ఒకటి కట్టాడు అశ్వత్థామని కట్టమంటే అశ్వత్థామ కొమ్మలు ఎక్కి అక్కడ చెట్టు చిటారు కొమ్మని ఓ బొమ్మ ఒకటి కట్టాడు చిలక బొమ్మ బొమ్మే నిజంజీలకు కాదు చిలక బొమ్మ కట్టాడు దుర్యోధను పిలిచాడు ఏ దుర్యోధన రా అన్నాడు ఆ చెట్టు బొమ్మ చూడన్నాడు చూశాడు అది మన టార్గెట్ ఓకే ఇప్పుడు నీకేం కనపడుతున్నాయి చెప్పండి చెట్టు కొమ్మలు మధ్యలో చిలక బొమ్మ అని సరే ఆ ధనస్సు అక్కడ పెట్టేసి వెళ్ళి అక్కడ కూర్చోమండి కదా నువ్వు ఎక్కర్లేదు బాడ ఏమవసరం ఆ ధనస్సు అక్కడ పెట్టి వెళ్ళి కూర్చోబెట్టండి సరే ఇప్పుడు ధర్మరాజు అనిపించాడు ఆ ఏమయ్య ధర్మరావి అది టార్గెట్ చూసుకోమండి చూశాను సార్ టార్గెట్ ఇప్పుడు నీకేం కనబడుతున్నాయో చెప్పండి కదా ఆ కొమ్మలు ఆకులు ధన బొమ్మ అంటే సది సర్లే నువ్వు ధర్మాత్ముడమే సందేహం లేదు కానీ దీనికి పనికిరావులే అని మనస్సులో అనుకునే సరేనో వాసు అక్కడ పెట్టు బాణం వే బాణం వేసి ఉపయోగండి ఆ పక్కకు వెళ్తుంది ఆయన గో తెలుసు బసే పోతుందని ప్రాక్టీస్ చేయటం వల్ల ఆ బాణాన్ని వెనక్కి కొట్టుకురావడం ఇదంతా ఎందుకో వెళ్ళి కూర్చోమన్నాడు అక్కర్లేదు వెళ్ళి కూర్చోమన్నాడు ఈ లోపల ఇంకో హాని పిలిచాడు పిలిచి నీకేం పక్షి ఆ పక్షి వర్ణించమన్నాడు వర్ణించమంటే పక్షి పచ్చగా ఉంది తోక పచ్చగా ఉంది ముక్కు వాడిగా ఉంది కళ్ళు చక్కగా ఉన్నాయి అని వర్ణించాడు సరే నువ్వు కూడా వెళ్ళి కూర్చోమని చెప్పారు అప్పుడు అర్జునుడు వచ్చాడు అదో నా టార్గెట్ ఆ పక్షి కంటి కంటి కన్నంటే అక్కడ నిజం పక్షి కాదు బొమ్మ అగో అక్కడ స్పాట్ ఉంది చూడ నల్ల స్పాటు దాని మీద కొట్టాలి అది టార్గెట్ చెట్టు మీద ఉంది కదా చూశాను చూశాను ఓకే ఇప్పుడు జాగ్రత్తగా చూసి ఏం కనబడుతుందని చెప్పి నాకు అన్నాడు అంటే ఆ పక్షి గుడ్డు టార్గెట్ ఆ స్పాట్ తప్ప స్పాట్ కనపడుతోంది అన్నాడు ఆ మంచిది అదే టార్గెట్ కదా అది కనపడుతుంది నా ఇంకా ఏం కనబడుతోంది ఏంకేం కనపట్టలేదు నేను అనడీ తోక పక్షి ముక్కు అదేం కనపట్టలేదు నాకు ఆ స్పాటే కనపడుతుంది ధనస్సు ఇచ్చాడు బాణం ఇచ్చాడు కొట్టమన్నాడు కొట్టాడు తప్పకుండా ఇది వెళ్ళాడు అది ఆకృష్య అంటే అర్థం సో మనస్సుని ఇతర వ్యవహారముల నుండి వెనుకకు లాగి మనస్సుని వెనక్కి లాగాలంటే ట్రిక్ ఏమిటంటే సేంద్రియం దట్ ఈస్ ది ట్రిక్ ఇంద్రియములను వాటి దారిని వాటిని వదిలిపెట్టి మీరు మనస్సును వెనకకి లాగంటే ఎక్కడ కుదురుతుంది ఇంద్రియములను సహా లాగడం మీరు ప్రారంభించాలి సో కళ్ళు అధ్యాతమైన మెడిటేషన్లో కళ్ళు మూసుకోమంటారు చుట్టుపక్కల శబ్దాలని ఉపేక్ష చేయటం అలవాటు చేసుకోవాలి ఇగ్నోర్ చేయటం అలవాటు చేసుకోవాలి గంధాలను ఇగ్నోర్ చేయటం అలవాటు చేసుకోవాలి సో ఇక్కడ సంధ్యావందనం చేసుకుంటుంటే అక్కడ పొయ్యి మీద ఏడు భద్రగాడ పులుసు అదే పెడుతున్నట్టున్నాయే అవును అదే భద్రకాడ పులుసే మీరు బాగానే పసిగట్టారు నా అమ్మగారు అంటారు ఇక్కడ సంధ్యావందనం చేసుకున్నారు అంటే గాయపడి చెప్పండి అసలు చేయాలని అర్థం ఇంకా మరి ఏం పులుసు ఉంటున్నారో ముక్కుని బట్టి తెలిసేసిపోతే ఇంకా గాయత్రి జపం ఇంకా ఏ వరసలు అరిగి ఏం పడుతుంది సో అలా ఉండకూడదు సో అన్ని ఇంద్రియములను వెనుకలాగి అసలు ఇంద్రియ భోగముల కదా వైరాగ్యం ఉంది ఇంద్రియ భోగ మనకి సెంట్లు ఫ్రాగ్రెన్స్లు అనవసరం చెవులకి స్పెషల్ కైండ్ ఆఫ్ మ్యూజిక్లో అవి సో ఏదో శరీరానికి మరి ఫార్టీ టూ ఫార్టీ త్రీ కష్టంగా ఉంటుంది కాబట్టి ఒక ఫ్యాన్ ఒకటి ఫ్యాను కూలగా ఏదో పెట్టుకోవటం భోజనం శరీర ధారణ కోసం ఏదో కొంచెం రుచిగా మరీ ఎక్కువ కారం లేకుండా మరి ఎక్కువ స్వీటు షుగర్లు లేకుండా ఏదో సింపుల్గా సరళమైనటువంటి భోజనం చేయటం ఎదరవాళ్ళకి పెట్టేప్పుడు మంచి భోజనం పెట్టాలి మనం తినేప్పుడు నార్మల్ భోజనం తింటే చాలు అని ఇలాగేదాం దీనికోసం ఏదో అక్కర్లేదు డాక్టర్లు చెప్తున్న మాటలే కూడా సో ఆ రకంగా ఇంద్రియ వ్యాపారములను చాలా మినిమల్ లెవెల్కి తెచ్చేసుకోవాలి అప్పుడు అంతఃకరణము అంటే మనస్సు ఇంద్రియాల ద్వారా జగత్తులోకి ప్రసరిస్తూ ఉంటుంది కదండి అసలు ప్రసారమే తగ్గిపోయి ఉంటుంది ప్రసారం అంటే ఇటు గోయింగ్ అవుట్ చాలా తక్కువ స్థితిలో ఉంటుంది ఆ రొంత బంధు పెట్టాలంటే తక్కువని బంద్ పెట్టచ్చు ఇంటికి తలుపులు ఐదు తలుపులు పెట్టుకుంటే అది సేఫ్టీ కాదది ఇంటికి ఐదు తలుపులు పెట్టుకోకూడదు ఎన్ని తలుపులు పెట్టుకోవాలి ఒకటి రెండు పెట్టుకోవాలంటే రాత్రి పడుక్కోపోయే ముందు టక్కులు మూసేసి పడుకుని ఎద్రపో ఐదు తలుపులు పెట్టారనుకోండి ఇటో ఒకటి అటోకటి అటోకటి అటోకటి ఎన్ని ఐదు డోర్లు పెట్టారనుకోండి ఐదు వైపులను రాత్రి పడుకునే ముందు ఇది ఒక పెద్ద కార్యక్రమం ఏది వేసేమవుతుని ఏది మర్చిపోయేమో తినే అని వన్ డోర్ ఆర్ టూ డోర్స్ అదేవిధంగా మనస్సుని ఏకాగ్రం చేయాలంటే ఇన్ని